సర్వంత్రస్వత్ర నియంతోమ సూర్యోచనాయ సకలలోకరక్షమ్రస్వూపాయ్ర నియంతయ సోమ సూర్యోచనాయ परम शांत स्वूपा पावती मनोहराय रुद्रभद्र महाौद्र पा मं सदा मृत्युंजय शिवा शो लाने शशिखंड मंडना मृत्यु संसार खंडन ృష్ణాయ వాసువాయ దీనందనాయ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ్మ ఈశ్వరో గురాత్ మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణమూర్త నమస్తే అస్సు భగవన్విశ్వరాయ మహాదేవాయంబాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ ీకంఠాయ మృత్యుంజయాయరాయ సివాీమన్మహావాయనమోరణ్యబాహవేసేనాే దిశాచ పత నమో నమో వృక్షేభ్యోహరికేభ్య పశూనాం పతో నమో సస్పింజరాయ త్రిషీమే పథీనా పతే నమో నమో బభ్రుాయ వివ్యాధిన్నా పతో నమో హరికే పవీతిని పుష్ానాం పత నమో నమోవ్యే జగత నమో నమో రుద్రాయ విం పత నమో నమ సూతాయా హ్యాయ వనా పతో నమో రోహిత వృక్షానాం పత మో నమో మంత్రిణి వాణిజాయ కక్షాణ పతయ నమో నమో భువంతయి వారి వస్కృతీనా పతయి నమో నమో ఉచర్ఘోషాయాక్రందయతే పత్నా పత నమో నమ కృత్స్ వీతాయవే సత ప్రపంచం మీద ఆసక్తి ఉన్నంత వరకు పరమేశ్వరుని మీద భక్తి ఉదయించదు భక్తి చెయ్యాలి అని అభిప్రాయపడినా అది మరొక దారిలో ప్రయాణంగా ఉంటుంది కానీ పూర్ణ భక్తి ఏర్పడే అవకాశం లేదు కనుక ఈ ప్రపంచంలో ఎక్కడో ఏదో నన్ను సంతృప్తిపరిచేటువంటిది ఉన్నది అనేటువంటి భావన మన మనసులో కదులుతూ ఉన్నంత వరకు మనసు ఆ వైపు పరుగులెత్తుతుందే గాని తృప్తి చెందడానికి దాన్ని వదిలిపెట్టి ఎక్కడో ఉంది ఏదో ఉంది ఎవరో ఉన్నారు ఈ ప్రపంచంలో నన్ను తృప్తిపరిచేవాళ్ళు అనే భావన నా మనసులో ఉన్నప్పుడు మనసు ఆ ప్రపంచం వైపు పరుగులెత్తుతుందేమో కానీ దీనికన్నా భిన్నంగా పరమేశ్వరుని అన్వేషించాలి తెలుసుకోవాలి జ్ఞానపూరితంగా అనేటువంటి ఆలోచన కలిగేందుకు అవకాశం లేదు మనసు సంతృప్తి చెందినటువంటి క్షణాన మనకు మరొకటి అవసరం అని అనిపించదు సంతృప్తి చెందనంత వరకు ఎన్ని ఉన్నా ఏవేవి ఉన్నా మన దగ్గర మనసులో ఎప్పుడైతే సంతృప్తి లేదో దాని ఫలంగా ఎన్నైనా ఉండచ్చు ఏవైనా ఉండొచ్చు వాటితో పాటుగా ఒక ఆవేదన ఏదో ఒక ఆందోళన ఏదో ఒక అసంతృప్తి ఏదో ఒక అయోమయ పరిస్థితి మనసును పట్టుకొని గబిడల్లాగా వేలాడుతూనే ఉంటాయి ఈ ప్రపంచంలో కానీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయ సుఖాల నుండి కానీ మనసు సంతృప్తి చెందడం అనేది గుర్రానికి కొమ్ములు మురిచినట్లే ఉంటుంది ఏవి ఉన్న ఎవరు ఉన్నా ఇవేవి మనకు తోడు రావు అనేటువంటి వివేకం హేతురదృష్టం కానీ మనిషి కలగడం లేదు ఎన్ని చూసినా ఎన్ని విన్నా ఎన్ని భయంకర పరిస్థితులను నిత్యం చూస్తూ ఉండినా ఎందుకో ఈ వివేకం రావడం లేదు నీడలే నిజంలాగా గోచరిస్తూ ఉన్నాయి మరణకాలంలో ముగిసిపోయేటువంటి బాంధవ్యాలని పెనవేసుకొని మనిషి మురిసిపోతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఒక్క క్షణం ఎందరితో ఎన్ని రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు నా కొండినా ఒక మరణ సమయంలో ఇవన్నీ కూడా తృత్హీనలు అయిపోతాయి అనేటువంటి సత్యం కళ్ల ముందు ప్రదర్శింపబడుతూ ఉంటే కూడా ఎందుకు మనిషికి అర్థం కావడం లేదు కొంత సంతృప్తి అంటే కొన్ని అవసరాలు మాత్రమే తీర్చి మరెంతో అసంతృప్తిని మిగిల్చిపోయేటువంటి ధనాన్ని ప్రోగ చేసుకునేందుకు ఆహర్నిశలు శ్రమిస్తున్నాడు మనిషి ఈ ప్రపంచంలో విచిత్రమైనటువంటి విషయం ఆహర్నిశ మరి ఈ విధమైనటువంటి ప్రవర్ ప్రవర్తన లేదు ఎంతకాలం తొండ పొరుగు కంచెవరకే అని ఒక సామెత తొండ పరిగెత్తిందంటే ఆ గోడదాక పరిగెత్తదేమో కానీ తర్వాత పరిగెత్తలేదు తొండ పొరుగు కంచెవరకే అన్నట్లుగా ఈ అజ్ఞాన ప్రకరణాలు ఈ అవివేక ప్రదర్శనలు ఇవన్నీ ఎంతవరకు అంటే తుది శ్వాస వరకే ఆ తరువాత మళ్ళీ నాటకానికి తెరలేచినట్లే మళ్ళీ కొత్త నాటకం ప్రారంభం కావాల్సిందే ఆఫ్కోర్స్ ప్రదేశం మారచ్చు రంగస్థలం మారచ్చు కాలం మారచ్చు ప్రేక్షకులు మారచ్చు కానీ మళ్ళీ ఇంకొక నాటకంలో ఇంకొక జన్మలో ఆడిన ఆటే ఆడాలి పాడిన పాటే పాడాలి ఆడి ఆడి మనసు అలుసుకోవాలి పాడి పాడి ఒక క్షణాన మళ్ళీ ఈ ప్రపంచం నుంచి మనం పారిపోవాలి ఇది మాయా ఈ మాయ నుండి మనిషి విడిపడాలి మనసే మాయలో ఉంది ఇది మాయ నుంచి ఎట్లా విడిపడుతుంది కనుక మనసుకి మహేశ్వరుని యొక్క వైభవం తెలిసి రావాలి అప్పుడే అది విడిపడేటువంటి అవకాశం ఉంటుంది మాయ నుండి మనకు మనంగా బయటపడలేం మాయని ఎవరు అధీనంలో ఉంచుకుని ఉండారో ఆ మాయావి మహేశ్వరుడు ఆయన అనుగ్రహంతోనే మనం బయటపడాలి తప్ప ఇంకొక మార్గం లేని లేదు కనుక ఆయన మహేశ్వరుడు సర్వేశ్వరుడు కాబట్టి మనం ఏం చేయాలి ఆయన సర్వేశ్వరుడు గనక ఆయనకి సర్వజ్ఞత్వం సర్వజ్ఞత్వం ఉండేటువంటి సర్వేశ్వరుడికి సర్వవ్యాపకత్వం ఉంది సర్వవ్యాపకత్వం ఉండేటువంటి సర్వేశ్వరుడికి సర్వశక్తిమత్వం ఉంది సర్వశక్తిమత్వం ఉండేటువంటి వాడు సర్వేశ్వరత్వం కూడా ఆయనకుంది అందరికీ ప్రభు అధిపతి ఈ సత్యాలన్నీ బుద్ధికి పట్టాలి భగవంతుని యొక్క సర్వేశ్వరత్వం ఎప్పుడైతే అర్థమైపోయిందో సర్వవ్యాపకత్వం అర్థమైందో సర్వజ్ఞత్వం అర్థమైందో ఆయనకన్నా అన్యంగా రెండవది ఈ ప్రపంచంలో ఏది ఉండేందుకు అవకాశం లేదు అనేటువంటి సత్యం ఏది ఉండినా మాయగా మిథ్యగా ఉంటుందే గానీ సత్యంగా ఉండేందుకు అవకాశం లేదు అనేటువంటి వాస్తవం బుద్ధికి తెలిసి వస్తుంది ఇలా తెలిసిన తర్వాత మళ్లీ ప్రపంచం వైపు పోదు విషతప్తమైనటువంటి ఆహారాన్ని ఎవడు భుజించడం అర్థంగానంత వరకే ఈ పరుగులు ఉంటాయి కనుక ఇది అర్థమైపోయింది అనుకోండి ఇంకా మనసుకి ఎక్కడికో పోయి తృప్తి చెందాల్సిన అవసరం లేదు ఎందుకని భగవంతుని యొక్క సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం సర్వశక్తిమత్వం అర్థమవుతూ ఉన్నాయి గనక ఇంకెక్కడికి పోతుంది మనసు ఎక్కడికి పోదు ఎక్కడ ఉంటది పరమాత్మలోనే పరమేశ్వరులోనే ఉంటది సైంధవం సలిలే యథ ఏ విధంగా అయితే సైంధవం సలిలే యథ ఉప్పు నీటిలో కరిగిపోతుందో ఆ విధంగా సైంధవం అంటే ఉప్పు సైంధవం సలిలే యథ జలంలో ఉప్పు వేసిన తర్వాత దాంట్లో ఎట్లాగైతే విలీనమైపోతుందో కరిగిపోతుందో అట్లాగే మనసు కూడా భగవంతుల్లో విలీనమైపోతుంది కాదు మనసు తద్రూపం అయిపోతుంది తనకన్నా కూడా రెండవ వస్తువు సత్యం ఎరుకు కనుక మనం ఈ రుద్రంలో నమ్మక పాఠాన్ని ప్రారంభించినప్పుడే మీకు ఒక విషయం చెప్పాను మొదటి అనువాకంలో భగవంతుణ్ణి కరుణించమని రక్షించమని చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయని రెండవ అనువాకం నుండి తొమ్మిదవ అనువాకం వరకు భగవంతుని యొక్క సర్వశక్తిమత్వం సర్వ ఈశ్వరత్వం సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం ఈ జ్ఞాన లక్షణాలన్నీ కూడాను అత్యద్భుతంగా వర్ణింపబడతాయని కనుక ఈ రోజు మనం రెండవ అనువాకంలోకి వెళుతున్నాం కనుక ఈ భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం ఇవన్నీ కూడా ఎట్లా పూర్ణంగా ఉన్నాయో ఇది మనసుకి అర్థం చేసుకుంటూ పోది అర్థమైంది మనస్సు దీంట్లో అర్థం చేసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను ఏదో ఒక కెమిస్ట్రీ అర్థం చేసుకున్నట్టుగా ఒక జాగ్రఫీ అర్థం చేసుకున్నట్టుగా ఒక మెడిసిన్ అర్థం చేసుకున్నట్టుగా ఒక బిజినెస్ అర్థం చేసుకున్నట్టుగా కాదు ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ హరికథ విన్నట్టుగా ఇది గనక వింటే సమయం వృధా తప్ప ఇంకేమి లేదు శ్రమయ్యేవో ఉదాహరత ఇంక శ్రమే మిగిలేదు ఏదైతే ఇక్కడ వింటున్నామో దీన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం గనక జ్ఞానం యొక్క వైభవం మనకు తెలిసి వస్తూ ఉంది కనుక దీన్ని మనం జీవించాలి ఎంతసేపు నేను ఒక రుచికరమైన పదార్థాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే నీకు ఏం తెలుస్తుంది అని రుచి నాకేం తెలిసి వస్తుంది రసగుల్లాన్ని గురించి ఎంత చేప చెప్తే లాభం భోజనాదిషు తద్ తదైవ దృష్టత్వాత్ ఊరికే మన ఆకలి తీరదు కనుక ఆధ్యాత్మికంగా ముఖ్యంగా రెండవ అనువాకంలోకి వెళుతున్నాం ఇది పరమాత్మ యొక్క వైభవాన్ని జ్ఞానాన్ని వివరించేటువంటి అనువాకం ప్రారంభం అవుతూ ఉంది కనుక ఒక్కటే తెలుసుకోండి ఏదైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో అది మనం కావాలి అది మనం అయ్యే ఉన్నాం అది మనకు అర్థం కావడం లేదు అది జ్ఞానంలో మనకు అందుతూ ఉండేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక ఇదేదో కాలక్షేపం కోసం అని మాత్రం ఇది జీవితంలో మనం అనుభూతిగా మిగలాలి ఎవరికి ఏ విధమైనటువంటి లోటుందో ఏ విధమైనటువంటి లోపాలు ఉన్నాయో ఏవి ప్రతిబంధకాలుగా గోచరిస్తూ ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ఈ జ్ఞానాన్ని మనం సముపార్జించుకుంటూ ఉన్నాం దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ మొదటి అనువాకంలో ఉన్నవన్నీ కూడాను రుక్కులు ఇవి యజస్సులు యజస్సు మంత్రాలు ఇవి ఎస్ నంబర్ ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను మీరు చెప్పచ్చు నమో హిరణ్య బాహవే సేనాన్యే రెండు సార్లు వస్తుంది నమో అంటూ స్టార్ట్ చేస్తున్నాం పారాయణం చేసేటప్పుడు నమో నమో అంటూ వస్తాము ఇక్కడ మాత్రం నమ అని విసర్గంతో ఎండ్ చేస్తున్నాం నమో హిరణ్య సేనాన్యే దిశ పతయే నమ భగవంతుని యొక్క వైభవం ఈ మొదటి దాంట్లోనే మూడు కోణాల్లో మనకు తెలుస్తుంది మూడు విధాలుగా ఎవడాయింటే నమహ నమస్కారం నమో నమస్కారం ఎవరికి హిరణ్య బాహవే అంటే బంగారు ఆభరణాలు ధరించినటువంటి భుజములు కలిగిన వాడు ఒక అర్థం అది చాలా క్లియర్ తెలుస్తుంది బాహవే భుజాభ్యాం కరాభ్యాం ఈ బాహువులు ఏవైతే ఉంటే అవే సువర్ణమయంగా ఉన్నాయని అర్థం క్లియర్ తెలుస్తుంది సువర్ణ అంటే మనం తాత్పర్యాలు రాసేటప్పుడు అందరిని దృష్టిలో పెట్టుకుని రాస్తాం శృతి మందిరాన్ని దృష్టిలో పెట్టుకోం అందువల్ల నేను మీకు వివరిస్తున్నా విశ్లేషిస్తున్నా సువర్ణ బాహవే కాబట్టి బాహువులే సువర్ణమయంగా ఉన్నాయి బంగారుగా ఉన్నాయి అంటే బంగారు అన్నప్పుడు అంతకన్నా మించిన ప్రకాశం ఏమి లేదు వస్తువుల్లో ఇది ప్రకాశవంతంగా ఉందని అర్థం శోభయమానంగా ఉందని అర్థం కాబట్టి ఆయన బాహువులు ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉన్నవో కాళ్ళు నల్లగుండార్థమా చెవులా ముఖమా అది ఎక్కడ ఇప్పుడు ఆయన ఎర్రగా ఉన్నాడంటే మొత్తం ఎర్రగా ఉన్నాడని అర్థం అంతేగాని ఆయన పొట్ట మాత్రం ఎర్రగా ఉంది అని కాదు దాని అర్థం అట్లాగే ఒకటి ఎప్పుడైతే చెప్పాడో దీన్ని అన్నిటికి అన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గనక హిరణ్య బాహవే బంగారు వంటి భుజములు అంటే అటువంటి ప్రకాశవంతం కలిగినటువంటి వాడు భుజాలే ఎందుకు అంటానంటే మమ్మల్ని రక్షించమని కోరుతున్నాం గనక భుజాలని ఇంకే మోకాళ్ళు ఎందుకు అడగడం లేదంటే అయ్యా మమ్మల్ని రక్షించు అని అడుగుతున్నాను గనక పరమాత్మని భుజాలని ఇక్కడ చెప్పాడు హిరణ్యవాహవే కాబట్టి ఈ ప్రకాశం ఏదైతే ఉందో అంత దివ్యంగా ప్రకాశించేటువంటిది అటువంటి ప్రకాశం మరొకరి దగ్గర కనిపించడం లేదు మరొకరి దగ్గర ప్రకాశం ఎవరి దగ్గర ఉంటుందో ఆయనే భగవంతుడు ఇది జ్ఞాన ప్రకాశం ఇది చైతన్యం కాబట్టి ఈ ప్రపంచం ఈ విధంగా భాషించడానికి ఏ చైతన్యం అయితే ఆధారమై ఉందో దేని యొక్క శోభని ఆధారం చేసుకుని సూర్యుడు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అగ్ని ప్రకాశిస్తూ ఉందో సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో ఏదైతే వ్యక్తం అవుతూ ఉందో సత్తా స్ఫూర్తి ప్రధానైన దానికి సత్తా ఏదైతే ఉందో స్ఫూర్తి ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం జ్ఞాన స్వరూపం పరమాత్మే కాబట్టి ఇది ఆయన యొక్క జ్ఞానము ఎక్కడ మొత్తం అంతేనా ఒక పార్ట్ కాదు మొత్తం వాడి అంతా కూడాను ఆయన వాడి ఎక్కడుంది నిన్ననే చూచాం ఆయన తల ఎక్కడుందో అసలు అర్థం కాలేదు మనకు శశిసూర్య నేత్రే అన్నాం నేత్రాలు వచ్చినప్పటికి చంద్రుడు సూర్యుడు కనపడ్డాడు కాబట్టి మొత్తం విరాట్ స్వరూపం అంతా కూడా ఆయనే కాబట్టి ఆయన జ్ఞానం ఎక్కడుంది ఇప్పుడు అంతటా వ్యాపించి ఉన్నాడు గనక సర్వజ్ఞత్వం అది తనకు తెలియనటువంటిది రెండవది లేదు ఈశ్వర సర్వజ్ఞ కాబట్టి సర్వజ్ఞత్వం ఇది ఆయన యొక్క జ్ఞాన ప్రకాశానికి సంబంధించింది హే భగవాన్ అటువంటి జ్ఞాన ప్రకాశం కలిగినటువంటి నీకు నమహ నమస్కారం ఎందుకని నీ జ్ఞానం పూర్ణమైనటువంటిది నా జ్ఞానం పరిమితమైనటువంటిది పరమాత్మను పొగడేటప్పుడే ఇది పొగటం కాదు స్తుంచేటప్పుడు స్థుతి నమస్కారాల ద్వారా మనకు ఒక సత్యం తెలుస్తూ ఉంది ఏంటో తెలుసా ఎప్పుడైతే పరమాత్మను స్థుతిస్తూ ఉన్నామో ఆయన వైభవం తెలిసేటప్పుడే మన వైఫల్యం కూడా అర్థం అవుతా ఉంది ఇది తమాష నువ్వంత వైభవంగా ఉన్నావు నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు ఆనందో బ్రహ్మ నేను దుఃఖం ఎందుకో తెలుసా ఆ జ్ఞానం నా దగ్గర లేదు కనుక దాన్ని నేను అర్థం చేసుకుంటూ ఉన్నా స్వరూపం గనక యొక్క సర్వజ్ఞత్వం సేనాన్యే రెండవది సేనా నయతీతి సేనానీ కాబట్టి సేనాని అంటే సేనల్ని నడిపేటువంటి వాడు కమాండర్ ఇన్ చీఫ్ సేనల్ని నడిపేటువంటి వాడు సేనాధిపతి సేనా నయతీతి సేనానీ తస్మై కాబట్టి అటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నా పరమేశ్వరుడికి ఎందుకని నువ్వు సేనా అని సేనని నడిపేటువంటి వాడివి ఏ సేనను నడుపుతాడు ఎక్కడ సేనలుంటే అది నడిపేవాడుతానే అది తమాష దేవ అసుర గంధర్వ కిన్నర కింపురుష పశు మానవ సేనలు ఏవైతే ఉన్నావో ఈ సమూహాన్నంతా కూడా నడిపేటువంటి వాడి నీవే నీవు తప్ప మరొకరు లేరు కనుక ఎవరి యొక్క ఆజ్ఞల చేత ఇవన్నీ నడుస్తూ అది నీవే గనక నీవు అందరినీ నడిపేటప్పుడు ఇప్పుడు ఒక పది మందిని ఒక ఆయన తీసుకుని పోతున్నాడు ఆయన లీడర్ అంటాం కదా ఒక లీడర్ ముందు పోతు ఉంటాడు ఇప్పుడు ఎలక్షన్లో చూడబోయేదన్నవే కదా మీరు దరిద్రాలు ఒకడు ముందు పోతుంటే వాడు వెనక పది ముందు పోతుంటారు ఎవరయ్యా అది పెద్ద గోర్రె చిన్న గోరెలు అర్థమవుతుందా క్లియర్ కాబట్టి ఎవడైతే లీడ్ చేస్తూ ఉన్నాడో వాడు అధిపతి వాడు నాయకుడు అంటే ఆ పది మంది మీద వాడికి ఆధిపత్యం ఉంది సర్వాన్ని నడిపేటువంటి సేనాని గనక అందరి మీద నీకు ఆధిపత్యం ఉంది కేవలం మానవులే కాదు పశుపక్షాదులే కాదు క్రిమి కీటకాదులే కాదు దేవాసురులే కాదు యక్ష కిన్నర కింపురుష గంధర్వ ఇటువంటి సమస్తమైనటువంటివి నాగా ఎవరెవరుండారో అయ్యా సర్వం విదితం అవిదితం నాకు తెలిసినవి నాకు తెలియనివి ఇవి ఉన్నాయో వీటన్నిటికి కూడాను ఈ సైన్యాలన్నింటినీ సేనాహ నయతీతి సేనానిహి తస్మై నమహ కాబట్టి నీకు నమస్కరిస్తూ ఉన్నా ఎందుకని ఇవన్నీ కూడాను నడిపేటువంటి వాడివి నీవే గనక అంటే ఎవరు ఎక్కడ నడిచినా ఒక నాయకుడిని దృష్టిలో పెట్టుకుని పది మంది పోయేటప్పుడు ఆయన ఏ మార్గంలో అయితే నడిపించేటువంటి వాడు తానే అయ్యున్నాడు కనుక నేను నడుస్తున్నాను కానీ నడిపించేవాడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో నేను ప్రవర్తిస్తూ ఉన్నాను నా ప్రవర్తనకి కారణమైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ధర్మ రూపంలో ఉన్నాడు అది ఆడతమాష స్వామిజీ కొంత తెలియకడుగుతారు మరి పరమేశ్వరుడు నడిపించేటప్పుడు ఒక మనిషి మర్డర్ ఎందుకు చేస్తాడు హత్య చేశాడు ఆ హత్య చేసేటట్టుగా వాడిని నడిపించింది ఎవరు అని అదే పరమేశ్వరుడు ఎట్లా నడిపిస్తాడంటే ధర్మ రూపంలో ఉండి నడిపిస్తాడు ధర్మరూపంలో ఉండి నడిపిస్తాడు కనుక గతంలో ఎప్పుడైతే అతను హత్య చేశాడు అని అంటే దీని వెనక కారణం ఉందా లేదా కాబట్టి ఒక సన్నివేశం ఏది జరిగినా కార్యం ఉంటే దాని వెనక కారణం ఉండాలి కనుక కనుక ధర్మ రూపంలో ఉన్నాడు గనక పరమేశ్వరుడు ధర్మం వెనక నడుస్తూ ఉంది ఇప్పుడు ఒకటి ఏదైనా జరిగిందంటే దానికి వెనక ధర్మం ఉంది అది ఎందుకు జరగలేదంటే దాని వెనక కూడా ధర్మం ఉంది కారణాలు ఉన్నాయి కారణాలు ఉండేటప్పుడు క్వశ్చన్ చేసే ప్రశ్నే లేదు ఒక కారణం ఉండి ఒకటి జరిగేటప్పుడు నువ్వేమని ప్రశ్నిస్తావు దాన్ని ఎలా జరిగింది అని నువ్వు అర్థం చేసుకోవాలి గాని ఎందుకు జరిగింది అనడానికి అవకాశమే లేదు ఎందుకంటే కారణం ఉంటే జరుగుతూ ఉంది గనక కాబట్టి ఈ కారణాల రూపాలు నేను గతంలో ఏం చేస్తున్నాను వాటి వల్ల ఏ విధమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇదంతా ధర్మం ధర్మ రూపంలో ఉండేటువంటి ధైర్యం దైవం నీవే కాబట్టి ఇవన్నీ నడిపించేటువంటి వాడివి గనక సేనానీ తస్మై నమ కాబట్టి సేనాని నీవే గనక ఇంక నమస్కారం నంబర్ టూ దిశ ఏ నమహ చూసారా దిశ పతయే నమ దిశ అంటే దిక్కు దిశాంచ ఈ దిక్కులన్నిటినీ కూడాను పరిపాలించేటువంటి వాడు ఎవరో ఎవరో అదే నాకు ఏ దిక్కు లేదంటావు నీకు ఏ దిక్కు కనిపించినా ఆ దిక్కు ఆయనే నాకు దిక్కు లేదు అని నీకెట్లా తెలుసు ఆ దిక్కులేని తనం కూడా ఆయనే ఎందుకని ఆ దిక్కులేని చోట దేవుడే దిక్కు అర్థమైంది నాకు ఏ దిక్కు లేదన్నాం అనుకోండి ఏ దిక్కు లేదని ఎవరితో చెప్తున్నా దేవుడే దిక్కునేకో అది చూసారా ఎంత చిన్న పదం అందరూ వాడుతుండవు దిక్కులేని వాడికి దేవుడే దిక్కుని చూసారా ఇది దేశాంచే నమహ కాబట్టి దిక్కుల్లో ఆయన ఉన్నాడు గనక జరుగుతా ఉంది తూర్పులో ఉన్నాడు దక్షిణంలో ఉన్నాడు ఈ రెండింటి మధ్య మన బ్రతుకు తూర్పులో ఉదయించడం దక్షిణం అస్తమించేది అక్కడ అది కూడా తెలీదా పడబర్లో అస్తమించేది కానీ మన విషయం చెప్తున్నా ఉదయం కాదు మనం అస్తమించే దక్షిణం దక్షిణంలో మనం అస్తమించేది అర్థం అవుతుంది ఎందుకో తెలుసా ఆ దక్షిణం వైపు యమస్థానం యముడు కాబట్టి చివరికి శ్మశానానికి పట్టుపోయేటువంటి వాడు దక్షిణ దిక్కులో ఉండాడు అయితే ఎవరండి అంత తూర్పు దిక్కులో భయాత్ అస్ అగ్ని తపత ఎక్కడన్నా విన్నారు భయాదస్య అగ్ని తపత విన్నారా భయా తపతి సూర్య భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమా ఎక్కడా వేదంలోనా తైత్రే కఠ కఠ ఇది తైత్రేయం కూడా కాదు ఉందా భావన కానీ ఈ మంత్రం కఠ భయా అగ్ని తపత అయాత్ అతని యొక్క భయం వలన అగ్ని తపత తపతి తపత అగ్ని తప్పింపజేస్తూ ఉంది వేడి చేస్తూ ఉంది కాల్చుతూ ఉంది అగ్నిని పట్టుకుంటే కాల్చుతూ ఉందంటే అగ్ని కాల్చే ధర్మం ఉంది ఆ ధర్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు గనక ఆయనకి తల వంచి భయం అంటే దాన్ని అనుసరించిన అంతే ఇంకేం లేదు భయాదశ్యాగ్ని తపద కాబట్టి అగ్ని కాల్చుతూ ఉంది ఎవరికి తల వంచి ఎవరికి భయపడి పరమేశ్వరుడికి భయపడి భయాతపతి సూర్య కాబట్టి సూర్యుడు కూడాను దిక్కులో తూర్పునున్నాడు సమయానికి ఎట్లా ఆయన ఉదయించాల్నో సూర్యోదయం జరిగిపోతుంది ఎందుకో తెలుసా పరమాత్మకు శిరస్సు ఆయనలో ఉండేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో సూర్యమండలంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎవరో మననే దృశ్యాం కనుక ఆదిత్య రూపంలో అయిన దేవతగా ఉన్నాడు ఆ ఆదిత్య రూపంలో ఉండేటువంటి దేవతని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది పరమేశ్వర కాబట్టి ఆయనకి తలవంచి భయా తపతి సూర్య భయాత్ ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యర్ధావతి పంచమహ కాబట్టి ఆయన భయానికి గాలులు అట్లా వీస్తూ ఉన్నాయి ఆయన భయానికి యముడు కూడా ఆ సమయానికి ఎవరెవరిని తీసుకుపో వాళ్ళని ప్రపంచంలో తీసుకుపోతూ ఉన్నాడు కనుక రావడం అంటూ ఉంది గనక రావడానికి ఎప్పుడైతే టైం ఉందో మళ్ళీ అట్లాగే పోవడానికి కూడా టైం ఉంది ప్రవచనంలాగే ఉపన్యాసానికి ప్రారంభం ఉన్నట్టుగా అంతే ఉన్నట్టుగా ఉపక్రమ ఉపసంహారాలు ప్రతి వాటికి ఉంటాయి కనుక అక్కడ ఎవరు చేస్తూ ఉన్నారు దేవతార రూపంలో యముడు చేస్తూ ఉన్నాడు అయితే ఆ యముని నడిపించేటువంటి వాడు ఎవరు ఆ యముడికి శక్తినిచ్చినటువంటి వాడు ఎవరు పరమేశ్వరుడు కాబట్టి అందరి రూపంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడే తద్భయాత్ ఆయన యొక్క భయం చేతనే తద్భయాత్ జగత్ వర్తతే ఇది కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంది అని అంటే కేవలం ఆయనకి భయపడి మాత్రమే పరమాత్మకు తలవంచి వంచి శిరోధార్యంగా భావించి ఎందుకంటే ధర్మాలు గనక ధర్మరూపంలో ఉండేటువంటి వాడు అందువల్ల ఇప్పుడు చూడండి ఎందుకు సూర్యుడు చీకటి లేదు సూర్యుడు దగ్గర అంటే చక్కగా పరమాత్మ ధర్మాన్ని ఇప్పుడు మనకు ఒకరోజు ఆయాసం రెండో రోజు నేరసం ఎందుకో తెలుసా ధర్మం తప్పేటువంటి అద్భుతమైన లక్షణం మన దగ్గర ఉంది గనక దీనికి అహంభావన ప్రధానంగా ఉంది గనక ఈ అహంభావానికి అక్కడ అవకాశం లేదు మిస్టర్ సూర్య ఇక వెలుగుతూ ఉండని ఎప్పుడు వరకు అని అడగలే అనవసరం ఎందుకని అది నీ చేతిలో లేదు ధర్మం నా చేతిలో ఉంది నా వలనే వెలుగుతావు సరేనా నా కృప దగ్గితే నువ్వు ఆరిపోతావు మళ్ళీ కాబట్టి ఎంతవరకు వెలగాలంటే నువ్వు వెలిగేటట్లయితే ఎంతవరకు అని నేను వెలగమంటున్నాను కనుక వెలుగు అది దాట్స్ ద బ్యూటీ కిరోశిని పోస్తే వెలిగేటువంటి దీపం కాదు ఇది నిత్యనూతనమైనటువంటి చైతన్యం కాబట్టి ఆరిపోయే ప్రశ్న లేదు ధర్మాన్ని కట్టుబడి ఉండాడు నిరంతరం కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు ఇట్లా దిక్కులన్నిట్లో కూడాను పరమాత్మే నిండు కనుక ప్లేస్ అటువంటి పరమాత్మని దిశాంచ పతయే నమ కాబట్టి దిక్కులంతా కూడా ఆయనే నిండు కనుక దిక్కులకు ప్రభు అయినటువంటి పరమేశ్వరుడికి నమస్కారం నెక్స్ట్ నెంబర్ నమో వృక్షేభ్యో హరికేశ్యశునాంపత అవి మూడైనా ఇప్పుడు మొదటి యేజస్సులో మూడైనా గుర్తుపెట్టుకుంటారు అండి ఇంక నేను చెప్పలేండి ఏది సంఖ్య మీరు రాసుకుంటూ పోండి అంటే మీకు అక్కడెక్కడైతే పదచ్ఛేదం వస్తుంది అది నేను చెప్తూ ఉంటా పదాలు ఎక్కడ వేరవుతుంటాయి అది చెప్తుంట మీరు రాసుకుంటూ పోదు నమో వృక్షేభ్యహ అది తమాష హరికేశ్య నమో వృక్షేభ్య కాబట్టి వృక్షేభ్య వృక్ష రూపంలో ఉన్నాడు అది ఎటువంటి వృక్షం తెలుసా హరికేశ్య కాబట్టి ఆ వృక్షానికి ఉండేటువంటి శిరోజములు తల వెంట్రుగలు ఉన్నాయో అవి పత్సగా ఉంటాయి అంతే కదా ఆకులు అటువంటి ఆకుపత్సని పత్రములు కలిగినటువంటి శిరోజములు కలిగినటువంటి వాడు వృక్ష రూపంలో ఉండాడు అది తమాష ఆయనకి నమస్కారం నెక్స్ట్ పశు పశూనాం పత ఏ నమహ పశుపతికి నమస్కారం కాబట్టి దీంట్లో రెండు ఉన్నాయి కాబట్టి వృక్ష ఇది ప్రధానం వృక్ష రూపుడు అంటే వృక్షం ఏదైతే ఉందో అది ముందు మనకు అర్థం కావాలి ఆ వృక్షం ఏమిటి అనేది మొదట తెలిసి రావాలి ఆ వృక్షం గనక తెలిసింది అంటే అది స్వయం సంసార వృక్ష ఇది సంసార వృక్షం ఊర్ధ్వమూలమదశ శాఖమశ్వద్ధం ప్రాహురవ్యయతమూల అవాక్ అశ్వధం సనాతనం ఏష అశ్వ సనాతనం కటోపనిషత్తు కాబట్టి ఊర్ధ్వ మూలం అధ శాఖ ఎక్కడైనా మనం వృక్షాలు చూసామనుకో ఎందుకు వృక్షేభ్యహ అని ప్రత్యేకంగా వృక్ష రూపుణిగా చూపిస్తున్నాడు పరమాత్మనంటే మనం చూసేటువంటి వృక్షాలన్నీ కూడాను దానికి ఏవైతే ఆది ఉంటాయో అది కింద ఉంటాయి పైన ఉండేటువంటివి శాఖలు వృక్ష శాఖలన్నీ కూడాను పత్రాలన్నీ కూడా పైనంటాయి ఇది రివర్స్ మూలం పైనుండి మూలం పైనుంది శాఖలు అది ఊర్ధ్వం మూలం మూలం ఊర్ధ్వం ఇది అదే ఊర్ధ్వం ఊర్ధ్వం ఇది బ్రహ్మ ఉచ్యత ఊర్ధం ఏదైతే ఉందో పైన ఏదైతే చెప్పబడుతుంది బ్రహ్మస్వరూపం కాబట్టి అది పైనుంది మామూలుగా ఉండేటువంటి చెట్లకి కింద ఉంది మూలం శాఖలన్నీ కూడా పైనన్నాయి కానీ ఇది సంసార వృక్షం దీనికి మూలం ఎవరు ఎక్కడి నుంచి ఇది వచ్చింది సంసారం ఈ సంసారం ప్రపంచం ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది పరమాత్మ నుండి ఆవిర్భవించింది గనక ఆయన ఊర్ధ్వం ఇదంతా పతనమే గనక కిందకొచ్చి ఉండే అదేడా వర్ధ మూలం అధశాకం అశ్వద్ధం ప్రాహుహో అవ్యయం కాబట్టి వర్ధమని ఎట్లా మనం చెప్పగలుగుతున్నామండి కాలతహ సూక్ష్మత్వాత్ అదే ఇక్కడ ఉండేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో మార్పు చెందుతుంది కాలంలో కాని అది కాలతహ సూక్ష్మత్వా కాలతహ నిత్యత్వాత్ కాలత మహత్వాత్ ఇవన్నీ కనిపిస్తూ ఉండయి కాబట్టి కారణత్వాత్ కాలత కారణత్వాత్ ఈ సృష్టి ఎప్పుడైతే కార్యరూపంలో తెలుస్తుందో దీనికి కారణంగా బ్రహ్మస్వరూపం మన తెలుస్తుంది కనుక ఊర్ధ్వం అది కారణరూపంగా కనపడతా ఉంది ఈ సృష్టికి ఆది అయినటువంటిది ఆధారం అయినటువంటిది నెంబర్ వన్ ఇది స్థూలంగా తెలుస్తుంది సూక్ష్మత్వాత్ ఇది అల్పంగా తెలుస్తుంది మహత్వాత్ కాబట్టి అది ఏదైతే ఉందో ఇదంతా కూడాను ఊర్ధ్వం మహత్వా ఉచ్యతే ఊర్ధ్వం ఇది ్రహ్మ అది బ్రహ్మము ఊర్ధ్వం పదానికి అర్థం బ్రహ్మం సోయం సంసార వృక్ష అయం సంసార వృక్ష ఇది ఏదైతే ఉందో ఇది భవప్రపంచం సంసారం అనేటువంటి వృక్షం అందుకని దీన్ని అశ్వద్ధం అశ్వద్ధ వృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టు చూడలేదా చిన్న చిన్న ఆకులు ఉంటాయి రావి చెట్టు కొంత ఆకులుంటాయి అశ్వద్ధం శ్వ అంటే రేపు స్వ అంటే రేపు టుమారం సంస్కృతంలో స్వ అంటే రేపు శ్వద్ధం అంటే రేపు ఉండునది స్వ రేపు స్వద్ధం రేపు ఉండునది అశ్వద్ధం రేపు ఉండనిది అది ఈరోజు ఏదైతే ఉందో ఆ ఉన్నది రేపు ఏదైతే లేకుండా పోతుందో అది అశ్వద్ధం రావి సరేనా కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే కనపడుతూ ఉందో ఇది ఉన్నది ఉన్నట్లుగా రేపటికి ఉండడం లేదు ఈ రోజు ఉన్న మనుషులు రేపు లేరు ఉన్నా కూడా ఇంకొక రకంగా ఉండరు ఈ రోజు నవ్వినోడు రేపు నవ్వుతాడని నమ్మకమే లేదు నవ్వులాట కావచ్చు నవ్వుబాటు కావచ్చు కాబట్టి ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తి రేపు వ్యాధిగ్రస్తుడు కావచ్చు ఇపోతే ఉండేటువంటి వాడు రేపు దారిద్ర్యాన్ని ఆకలిపి ఇవన్నీ మార్పులు ఈ మార్పులన్నీ కూడా కాలతహా జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో కార్యరూపాలు కనుక ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడు ఉండడం లేదు ఈ ప్రపంచం దృశ్యమాన జగత్తు కనుక నిరంతరం మార్పు చెందుతుంది కనుక కాబట్టి ఇది అశ్వత్ ఇంకా మార్పు చెందే దాంట్లో సంతృప్తి ఎక్కడ ఏ రోజు అది సంతృప్తినిచ్చినా రేపది లేకుండా పోతుంది కనుక మళ్ళీ అసంతృప్తే అండర్స్టాండ్ చేస్తుంది అసంతృప్తే మళ్ళీ అందువల్ల ఎప్పుడైతే ఇది రావి చెట్టు దాంట్లో ఏమి లేవు ఊరికే ఉంటుంది పెద్ద చెట్టు అంతే రావి విచిత్రమైంది దాంట్లో తినడానికేం పండ్లు ఉండవు చెట్టు అంత పెద్దదే కాని తినడానికి పండ్లు ఉండవు వాసన చూద్దామంటే పువ్వులు ఉండవు ఆకులు దేనికి పనికిరావు ఇంక ఏంటి ఆ చెట్టు చెప్పండి దాని పేరు ఏంటో తెలుసా సంసారహ అశ్వధం అదే రావి చెట్టు ఆలోచించి ఆలోచించి దాన్ని తీసుకెళ్ళి దాన్ని దైలిచ్చారు అశ్వద్ధం పోని ఆ చెట్టు కింద కూర్చొని ఇప్పుడు మీరు మరీ చెట్టు కింద కూర్చున్నారనుకోండి మనకు వేప చెట్టు కింద కూర్చున్నారు అనుకోండి ఎండగా ఉందండి అక్కడ కూర్చొని పోతామంటే అది చల్లగా ఉంటుంది ఈ రావి చెట్టు ఒక తమాషా అయింది అది అన్ని ఆకులు ఉన్నట్టే ఉంటాయి మన మీద నిడబడదు మీరు పోయి కూర్చొని చూడు కావాలంటే ఎందుకో తెలిసే ఆకు మళ్ళీ విచిత్రమైన ఆకు అది అన్నిట్లాగ ఉండదు అట్లా ఆకుండి మనకు అహంకారం ఉంటుంది కదా అని తోకుంటుంది ఎందుకో సన్నగా పొడవు ఉంటుంది చూడండి అందువల్ల అది ఊగతా ఉంటుంది సంస్కృతంలో దీనికి మరొక పేరుంది చెలదళమని అశ్వద్ధం అనేటువంటి దానికి చలదళం అనే పేరు చలదళం అంటే ఆకులు ఎప్పుడు కదులుతుండేటి చలనం కాబట్టి చలదళం ఎప్పుడు ఆకులు కదులుతూ ఉంటాయి కాబట్టి మనమేదేదో పడి పడినట్టు ఎట్టు ఉండదే కానీ ఎంతసేపు కూర్చొన్నా లాభం లేదు అందుకని అంతకన్నా చిన్న ఆకులైనా కూడా పాపం అవి ప్రశాంతంగా మనకు చలనదళాన్ని ఇస్తాయి వేప చెదైనా మందులాగా అందుకని ఇది అశ్వద్ధం దీంట్లో ఏ విధంగానూ మనిషి తృప్తి పంచిందేందుకు అవకాశం లేదు అందుకని ఇది అశ్వద్ధం కాబట్టి దీనికి ఊర్ధ్వంగా ఆధారమైనటువంటి వాడివి నీవే గనక అయితే అక్కడ హరికేశ్యు అన్నప్పుడు అంటే ఇక్కడ మీకు నమ్మకంలో ఎంతవరకు అవసరం అంతవరకు చెప్తున్నా అదే గనక ఊర్ధ్వమూల మతశాఖం అశ్వద్ధం ప్రాహురవ్యం అంటే చందాంశియశ్య పర్ణాని ఆ అక్కడికి కాబట్టి ఆకులు ఉన్నాయో ఆకులు వేదాలని అది మళ్ళీ వేరే విషయం ఆక్సిజన్ ఏందో ఆకులు కార్బన్ డైఆక్సైడ్ వదడం ఏంటో ఆక్సిజన్ ఇవ్వడం ఏంటో కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం ఏంటో అది వేరే సబ్జెక్టు ఇక్కడ మనకు ఊర్ధం ప్రధానం ఎందుకని వృక్షేభ్యహ హరికేశేభ్య కాబట్టి ఆ వృక్ష రూపంలో తాను ఉన్నాడు అనేటప్పుడు ఈ సంసార వృక్షానికి ఆదిగా మూలంగా పరమాత్మ ఉన్నాడు అటువంటి వాడికి నమస్కారం నెక్స్ట్ పశువునాం పతయనమ అది పశువునాం పతయనమ పశువులకు ప్రభు అయినటువంటి వాడికి నమస్కారం ఎవరు పశువులు సర్వ జీవులు పశువులే అది అందుకని ఆయన పశుపతి పశుపతి అంటే మీ ఇంట్లో ఉండేటువంటి గేదెకే కాదు పశు శబ్దం మా ఇంట్లో ఉండే గేదె అనుకుంటే మీ ఇంట్లో ఉండేటువంటి గేదెకే ఆయన పశుపతి అవుతాడు రేపు అది చచ్చింది అనుకోండి అప్పుడు ఆయన ఎవరికి పతి అర్థమవుతుందే కాబట్టి మీ ఇంట్లో ఉండేటువంటి గేదెలకే కాదు మా ఇంట్లో ఉండే గేదెలకు కూడా సోజీ గేదెలకేనా ఆవులకు కూడా కుక్కలకు కూడా ఎందుకని కుక్కల్ని పెంచే వాళ్ళకి కూడా అదే పశుశబ్దానికి అర్థం అది కాబట్టి సర్వ ప్రాణులకి ఆయన సమజీ ఒక్కడేనా పతి అంటే ఇప్పుడు ఇదే తమాషా ఏది మన అనుభవంలో ఉంటుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ పోతాం ఒక సతికి ఒక పతి లేకపోతే ఒక పతికి ఒక సతి ఇంకొక సతి ఇంకొక సతీ పదిహేను రోజుల క్రితం నేను టీవీలో ఒకటి చూశాను మన దేశానో కాదు ఇద్దరు భర్తనే కట్టుకుందంటే ఒక ఆమె ఓ ఇది మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయింది అంటే పూర్వం నాకిద్దరు భార్యలే అని చెప్పేవాడు ఇప్పుడు అట్లా కాదు నాకిద్దరు ఎక్కడికి పోతా ఉందో ఈ ప్రపంచం సరేనా కానీ అట్లా గనక అయితే చాలా మంది పతులుండాలి పశువు సింగులర్ పశువులు అనేకం పతి మాత్రం అక్కడే అర్జున క్షేత్రజ్ఞం చాపిమా విద్య సర్వక్షేత్రేషు భారత సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రాల్లో ప్లోరల్ క్షేత్రజ్ఞం సింగులర్ ఏకవచనం క్షేత్రజ్ఞుడు క్షేత్రాలు చూసారా ఇప్పుడు క్షేత్రాలు అనేకం క్షేత్రజ్ఞుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే కాబట్టి అనేకమైనటువంటి క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుని నేనే కాబట్టి క్షేత్రాలు నడుస్తూ ఉన్నాయి అని అన్నప్పుడు అవి శునక క్షేత్రాలు కావచ్చు జంబూక కావచ్చు మార్జాల క్షేత్రాలు కావచ్చు మానవ క్షేత్రాలు కావచ్చు గార్ధప క్షేత్రాలు కావచ్చు వృషభ క్షేత్రాలు కావచ్చు ఏ క్షేత్రాలైనా కూడా దేహాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయంటే ఒక ప్రాణి జీవిస్తూ ఉందంటే ఆ దేహం నడవడానికి ఆధారమైనటువంటి చైతన్యం ఉంది గనక ఆ చైతన్యం క్షేత్రజ్ఞుడు గనక క్షేత్రజ్ఞుడి నేనే గనక ఇక్కడ అన్నిట్లో సర్వ ప్రాణుల్లో ఉండేటువంటి చైతన్యం నేనే కాబట్టి పశువులు అనేకం పశుపతిని అయినటువంటి నేను ఏకం సర్వక్షేత్రు సర్వక్షేష్ నా అన్య రెండవది కాదు ఒకడే ఒక ఈశ్వరుడే నా అన్యహ ఇక్కడొక ఈశ్వరుడు అక్కడొక ఈశ్వరుడు లేడు ఇలా గనక ఉంటే ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వం దెబ్బ తగుతుంది కనుక ఉండేటువంటి వాడు అన్నప్పుడు రెండో వాడు ఉండేందుకు అవకాశమే లేదు గనక ఈయన ఏకహ నా అన్యహ ఈశ్వర కాబట్టి సర్వ క్షేత్రు అన్ని క్షేత్రాల్లో అన్ని ప్రాణుల్లో ఏ చైతన్యమైతే భాషిస్తూ ఉందో ఏది ఉంటూ ఉండడం వల్ల ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయో ఏవి లేకపోతే మరుక్షణాన్ని శవాలుగా మారిపోతూ ఉన్నాయో అది పరమేశ్వర తత్వం కనుక పశువునాం పతయే నమ నెక్స్ట్